సంకీర్తనం అనిశముతరో అహోబలం అనంత అనంతఫలం అహోబలం హరినిజ నిలయం బహోబలం హర విరించినుత మహోబలం అరుణమణిశిఖరహోబలం హరిదైత్యహరణమహోబలం అతిశయశుభదం బహోబలం అతుల మనోహర మహోబలం హత దురితయోబలం ఇతిమతలం అగుశ్రీవేంకటోబల అగమ్యమసుల కహోలం అగపడు పుణ్యుల కహోలం అగకులరాజం బహోబలం